మూడు వందల యాభై ఆరు ఎరిగిన వారికి హింసలియుమాని మరి సత్యమాడితేను మాధవుడే దిక్కు కలుగు కారణములు కామక్రోధములు రేగ వెలసిన మాయా వికారమది కలగగనలవదు కర్తలెవ్వరుగారు తెలిసి ఓరుచుకుంటే దేవుడే పదార్థాలిదుట నిలుచు పంచేంద్రియాలు రేగ వెదచల్లేటి మాయా వికారమది పదరిపై కొనవద్దు పట్టితే బసలేదు చదరక ఓరిచితే శ్రీపతే దిక్కు సిరులు తానే వచ్చు చిత్తాననాసలు రేగ విరసపు మాయా వికారమది పరగనల్ మేల్మంగపతి శ్రీవేంకటేశ్వరు శరణంటే నితని శరణాలి దిక్కు